కీర్తన మూడు వందల తొంభై మూడు ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు అంతరాంతరములించిచూడా పిండంతే ఇప్పటి అన్నట్లు పొలుతురుమిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురుమీ వేదాంతులు పరబ్రహ్మంబనుచు తలతురుమిము శియువులు తగిన భక్తులును శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు సరి సరినెన్నుదురు శాక్తేయులు రూపు నీవనుచు దర్శనములు మిము విధులను తలపుల కొలదుల భజింతురు చిరుల మిమ్మునే అల్పబుద్ధి తలచినవారికి అల్పంబౌదువు గరిమలమిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు నీవలన కొరతే లేదు మరి నీరు కొలదీ ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరినయట్లు శ్రీవేంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని ఈవల నేను నీ శరణనియదను ఇదియే పరతత్వము నాకు